మనం వీటికి ఒకరియా తెలియదు ఏరియా అంటే ఆ చిత్తూరు వాళ్ళని వాళ్ళ ఆడియో ఇన్ని నన్నల పోర్టల్స్ మూడవదిలో ఫైల్ చేయనిది సార్ అంటే ఆ ఏరేటెడ్ చేయుకొచ్చేది ఏది వస్తుందంటే రాష్ట్రం ఉచితం అనేది డిజిటల్ లైన్స్ కాబట్టి పేస్ లాంటిది ఒక రకమైన హెల్త్ అంటే ఉంటారు అదండిలో వెరీ గురీ ఫుడ్స్ తెలిపిస్తారు మీరు మీ చర్చ వాళ్ళకి బేకరీ ఫుడ్ ఐటమ్స్ తెల్పిస్తారా కా ఇంకా లేని వాళ్ళు ఎవరు పరిపాలన తీసుకుని ఆ వెరీ గుడ్ ట్రీట్ థాంక్యూ సర్ ఎక్సలెంట్ ఆల్ రైట్ ఆల్ రైట్ థాంక్యూ హౌ మచ్ ఐ డూ నన్నది వాల్యూ అండ్ పార్టిసిపेशंस ఆఫ్ मैक्सिमम 30 టు 40 పార్టిసిపెంట్స్ వి మస్ట్ కౌంట్ ఓడింగ్ హౌ కౌంట్ ఓడింగ్ చె చె 1 2 3 మీకు దర్ గారి పావుల్ గారికి వదనాలు కృష్ణాలు నా తెలుగు భాష మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా సమజ్ అమరా తెలుగు మేము ముందు హిందీ బాధ కన్నా అత్య మీకు అర్థమవుతుంది లేకపోతే మీరు తర్వాత చెప్పండి ఆయన నేను వెళ్ళిపోయాక నేను ఏం చెప్పినానో అవన్నీ ఆయన చెప్పండి వాక్యాలు సరేనా ప్రార్థన చేసుకుందామా కళ్ళు పిచ్చుకోండి పరిశుద్ధ వరుగు మీకు వదనాలైనా ఇస్రాల గొప్ప దేవ మీకే కృతజ్ఞతలైనా మీ యొక్క మరణ భూ స్థాపన పునరుదం ద్వారా ప్రభా మందుకెంతో అంతరంగమందు సంతానం అంతరంగమందు యూదులుగా దాన్ని బట్టి మీకు ఎంతో బంధనాలు అయినా ప్రభా మీ రక్షణ కార్యం మాకు అనుగ్రహించిన ప్రభా మా పాపములు క్షమించినారు మీ బిడ్డలుగా స్వీకరించినారు మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం అనుగ్రహించినారు మీ యొక్క కృపావారాలు మాకు అనుగ్రహించినారు ప్రవ్వా పరలోకకు జ్ఞానం అనుగ్రహించిన ఈ దివారాతను మన కాశీ కాపాడనారు మమ్మల్ని అందరినీ సజ్జు లెక్కలు మీకు ఎంతో పదనాలను ఈ విశ్రాంతి దినం ప్రభు యొక్క సంఘానికి మీరు నడిపించినారు ప్రభా ఇది ఖచ్చితంగా ప్రభు వల్నే కలిగిందని సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ ముట్టండి ప్రవ్వా సంపూర్ణ రక్షణ నడిపించండి స్వత దండి ప్రతి ఆటంకాలను పుట్టివేయండి ఓ ప్రభా ప్రతి చీకటి శక్తులను ఏమన్నా బంధిస్తున్నాం ప్రభా మీరే మహిమనుందండి మీరందరినీ సర్వసతంగా నడిపించండి గొప్ప సాక్షి సమూహంగా వీళ్ళని తయారు చేయండి మీరు ఆకడ ఎంతో సమీపంగా ఉంది ఆయన మేమందరం సిద్ధపడాలా అన్నిటిని సిద్ధపరచాలా అటువంటి కృపా భాగ్యాన్ని అనుగ్రహించండి పాస్టర్ గారిని ముట్టండి ప్రభా స్వచ్చపరచండి కుటుంబంలో శాంతి సమానం దండి తను చేసిన బిజినెస్ నడిపించండి ప్రతి అక్కర్ల కొర తీర్చండి వారి కుటుంబికల్ని సంపూర్ణంగా స్వత్తపరచండి ఓ ప్రభా ఆండి మరి మీరు ఆకడపరుచుకోండి ఆయన ఈ సంఘానికి కావాల్సిన తన అక్కడి కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం మీ మైమార్దం ఈ సంఘాన్ని నిలబెట్టుకోమని తేజవాసుల సమూహంతో కలిసి ఒకనొక దినం మీ సన్నిధిలో ఉండేలాగా సహాయపడమని ఏసుక్రీస్తు నాన్న ప్రార్థిస్తున్నాం తండ్రి పాస్కర్ గారు పరిచయం చేసినట్లు మేము గత ముప్పై సంవత్సరాల నుంచి అనేక ప్రాంతాల్లో సేవ చేస్తా ఉన్నాం సాధారణంగా ఫుల్ టైం సేవ పార్ట్ టైం సేవ అంటుంటారు కదా బైబిల్ అట్లా లేదు ైబుల్లో ఫుల్ టైమ్ సేవ పార్ట్ టైం సేవ లేదు నువ్వు ఎట్లన్నా సేవ చేసుకోవచ్చు ప్రభు కొరకు రక్షణ సందేశాన్ని ప్రకటించడం అంటే సేవ కాబట్టి సంఘ పరిచర్యలో రకరకాలుగా ఉంటాయని బైబుల్లో చెప్తుంది కాబట్టి మనం కేవలం రక్షణ అనుభవం పొంది చర్చ్కి వచ్చి అట్లా కూర్చొని వెళ్ళిపోతే రక్షణ పొందినాక ఎవ్రీ సండే వచ్చి కూర్చొని వర్షిప్ చేసుకొని అప్పుడప్పుడు మీటింగ్స్ ఉంటే వర్షప్ చేసుకుని వెళ్ళిపోతే సరిపోతుందా సరిపోతుందా కాబట్టి ఏది సరిపోతుంది ఏది సరిపోతుంది ఆయన మన కొరకు తన ప్రాణాన్ని క్రయదనంగా పెట్టి రక్షించుకోండి మన పాప మనకి క్షమాపణ కల్పించి రక్షించుకున్నాడు కాబట్టి నువ్వు రక్షణ పొందక నీ జీవితం ఎట్లుండే రక్షణ పొందినాక నీ జీవితం ఎట్లుంది గ్రహించండి రక్షణ పొందక ముందు జీవితం ఎట్లా ఉండే కష్టాలతో బాధలతో శ్రమలతో పేదరికము దుఃఖము అదే ఉంటే కదా మళ్ళీ ప్రభుని నమ్ముకున్నాక సమాధానం ఉందా లేదా మీ హృదయంలో సంతోషం ఉందా సంతోషం ఉందా లేదా నమ్ముకున్నాక మీ హృదయంలో ధైర్యం ఉందా లేదా బలం ఉందా మేము ఎక్కడ దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చిన కొంట అనే ప్రాంతానికి వచ్చి గ్రామాలలో ఆ ట్రైబ్ మధ్యలో సేవ చేసి వస్తున్నాం లాస్ట్ త్రీ డేస్ నుంచి అనేక మందికి ప్రార్థనలు చేసినము దేవుడు అద్భుతాలు చేసిండు స్వతలు చేసిండు అక్కడ గొప్ప గొప్ప సూచ్య క్రియలు దేవుడు అనేక మందికి మెడిసిన్ డిస్ట్రిబ్యూట్ చేసినాం హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ కి మెడిసిన్ డిస్ట్రిబ్యూట్ చేసినాం ఫ్రీగా చేసి ఇంక ఈరోజు మధ్యాహ్నం వెళ్ళిపోతున్నాం హైదరాబాద్ కి సో వెళ్ళిపోక మీ చర్చికి వచ్చినాస్ మీకు ఒక అవకాశం మళ్ళీ మేము వస్తామో రాదు తెలియదు నెక్స్ట్ టైం వచ్చేసారి మేము ఇక్కడికి వస్తామో రాదో తెలియదు మాకు కొంటా ప్రాంతానికి వస్తామో ఇంకెక్కడ ప్రాంతానికి పోస్తామో తెలియదు కానీ ఇది ఫస్ట్ లాస్ట్ కావచ్చేమో మీ చర్చకి మేము రావడం కాబట్టి దేవుడు ఏ సందేశాన్ని నా హృదయంలో పెట్టిండో అది నేను మీరు తను పంచుకోవాలని ఆశపడుతున్నా కొంచెం సేపు ఎక్కువసేపు కూడొద్దు ఇంక మీరు ఎయిట్ నుంచి కూర్చున్నారు ఎయిట్ థర్టీ నుంచి నైన్కి వచ్చారు నైన్ నుంచి ఎంత అవుతుంది టైం టెన్ టెన్ ట్వెల్వ్ అంటే టెన్ దగ్గర దగ్గర అంటే 1 అవర్ 15 మినిట్స్ అయింది ఇంకా ఇంకొక 20 మినిట్స్ వెయిట్ చేస్తారా వన్ టెన్ థర్టీ లెవెన్ పర్లేదా నేను మీకే ఒక మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు ఆసేస్తా వాక్యం సరేనా అంటే స్టాప్ చేస్తా లేదు కంటిన్యూ చేయమంటే కంటిన్యూ చేస్తా ఎందుకంటే నేను కొన్నిసార్లు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ అలా జరిగిపోతానే స్టార్ట్ అయినా అంటే ఎవరు ఫోర్ ఇంటికి అట్లనే గుర్తుంటారు మర్చిపోతారు కూడా ఇంటికి పోవడం మళ్ళీ ఎప్పుడు వస్తాడు బ్రదర్ మళ్ళీ ఎప్పుడు చెప్తాడు మాకు తిరిగి ఈ వాక్యం అనేసి ఇంటికి వెళ్లిపోకుండా ఉంటారు పిల్లలు కూడా చిన్నపిల్లలు కూర్చున్నీకే ఒక చెప్తున్నా బాధ్యత మీ ఇష్టం మీరు కొంతసేపు కూర్చుంటారా హాఫ్ అన్ అవర్ కూర్చుంటారా వన్ అవర్ కూర్చుంటారా మీరే తీర్మానించుకోండి నేను మాకు ఎంతసేపు అయినా చెప్పాల్సింది చెప్పేసి వెళ్ళిపోతా దాని తర్వాత మీ ఇష్టం సరే కాబట్టి క్రైస్తవ జీవితంలో రక్షణ పొందినాక ఏమి చెయ్యాలా అనేది మన ప్రభు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కదా మత వార్త గాని మార్కు వార్త గాని చివరి అధ్యాయం పోయినప్పుడు మనకు తెలుస్తుంది ఇరవై ఎనిమిదో దాని తర్వాత మార్కు సువార్త పదహారో అధ్యాయంలో చివరికి ఏం చెప్తాడు మన ప్రభు ఇంకా నేను తిరిగి వెళ్లిపోతున్నా తండ్రి దగ్గరికి మళ్ళీ మీరేం చెయ్యాలా ఈ లోకంలో ఇంతకాలము నేను మీతో పాటు ఉన్నాను ఇప్పుడు నేను తండ్రి దగ్గరికి వెళ్లిపోతున్నా మీరేం చెయ్యాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అక్కడ ఏం చెప్తున్నాడు అంటే మీరు అంటే ఏసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు ఏసు ప్రభుని స్వీకరించిన వాళ్ళు మీరు మీ గురించి చెప్తున్నాడు నా గురించి చెప్తున్నాడు ఏం చెయ్యాల లాస్ట్ చివరి చివ్వరి ఆగ్ఞ లాస్ట్ ఆజ్ఞ చెప్పండి వాళ్ళని చెప్పాలి కదా లాస్ట్ ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోతడు ఇచ్చిన ఆజ్య మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించుడి ప్రకటించుడి ప్రకటించచ్చు అనడా ప్రకటించగలరు అనడా ప్రకటించుడి ఆజ్ఞ మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వలోకం అంటే ఈ లోకం అంతా కొంత ప్రాంతం నుంచి మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు మీరు హైదరాబాద్కి పోవచ్చు ఏది మీ క్యాపిటల్ సిటీ రాయ్ పూర్కి వెళ్ళచ్చు మీరు మధ్యప్రదేశ్కి వెళ్లిపోవచ్చు బీహార్ కి వెళ్ళొచ్చు దేవుడు మిమ్మల్ని ఒరిస్సాకి నడిపిస్తే ఒరిసాకి పోవచ్చు మీకు ఉద్యోగం వచ్చిందనుకో వేరే స్టేట్ లో ఏం చేస్తారు వేరే స్టేట్ కి పోయి ఉద్యోగం దేవుడు ఇచ్చింది ఉద్యోగం ఎందుకు ఇచ్చింది ఉద్యోగం అక్కడ పోయి సువార్త చేయడానికి అర్థమైస్తుందా కాబట్టి మీరు సర్వ లోకానికి వెళ్లాలి ఎక్కడికైనా ఇప్పుడు నేను అమెరికాకి పంపిస్తే అమెరికాలో కూడా సువార్త పనిచేయాలి ఇంగ్లాండ్ పంపిస్తే ఇంగ్లాండ్ సువార్త పనిచేయాలి ఆఫ్రికాకి పంపిస్తే ఆఫ్రికాలో పనిచేయాలి సువార్థ పని చైనాకు పంపిస్తే చైనా దేశానికి పోవాలి నేను ప్రభు ఎక్కడికి నడిపిస్తే అక్కడ సువార్త పనిచేయాలా దాని కొరకు తయారు కావాలా మనం చదువుకోవాలా బాగా చదువుకోవాలా స్కూల్స్ విడిచిపెట్టద్దు పిల్లలు మీరు కూడా తల్లిదండ్రులు పిల్లల్ని బాగా చదివించాలా ఎందుకంటే ఇక మీద చదువు లేకపోతే బ్రతకడం కష్టం అర్థమవుతుందా కాబట్టి వారు వెంట పడాలా వాళ్ళు లేదా ప్రతి సబ్జెక్ట్ బాగా చదువుతుందా లేదా వాళ్ళ ప్రోగ్రెస్ కార్డ్ చూడాలా మార్క్స్ సరిగ్గా వస్తున్నాయా లేవో చూడాలా ఏ సబ్జెక్టు లో మార్క్స్ సరిగ్గా లేవో ఆ సబ్జెక్ట్ ఆ పిల్లలకి ట్యూషన్ ఇప్పించాలా బాగా చదివించాలాత పై తరగతులకు పోవాలా కాలేజీకి పోవాలా ఇంకా చదువుకోవాలా బాగా చదువుకోని దేవుడి సాక్షిగా జీవించాలా ఉద్యోగాలలో ప్రతి స్థలంలో మీ పిల్లలు అది ఉన్నతమైన స్థితిలో అక్కడ ప్రభు కొరకు మీరు సాక్షిగా మీ బిడ్డ నిలబెట్టుకోవాలా కాబట్టి అటువంటి జీవన విధానాన్ని మనం అవలంబించుకోవాలా అదే రీతిగా మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా మంచి ఆహారం పొందుకోవాలా ప్రతి దశలో ఎటువంటి సమస్య ఉన్న శరీరంలో త్వరగా డాక్టర్ దర్శించాలా మాట్లాడాలా ఏ సమస్య దాన్ని త్వరగా బయటికి రావాలా నిర్లక్ష్యం చెయ్యద్దు ఈ రోజులలో ఎటువంటి సమస్య ఉన్న హెల్త్ ప్రాబ్లం నిర్లక్ష్యం చెయ్యదు డాక్టర్ వెళ్ళినా వెళ్ళి మందులు తీసుకోవాలా త్వరగా బాగుపడాలా ముందుకు వెళ్ళిపోతుండాలా దేవుని సేవ కొరకు ఎటువంటి ఆటంకం ఉండద్దు ఉంట ఆటంకాలు ఉంటాయి లోకంలో ని అందరికి నువ్వు ఆటంకం కావద్దు ఎందుకంటే ఈ ఆజ్ఞ ఏమంటుందంటే మీరందరూ ఏ ప్రభుని నమ్ముకున్న సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి చెప్పండి మీరు అంతా రక్ష బింటరా అందరు అందరు రక్ష బిన్ ఏం నమ్ముకున్నారా బాప్తి తీసుకున్నారా అందరు చూసి మీరు ప్రభు నమ్ముకున్నారు బాప్తిజం తీసుకున్నారు ఇప్పుడు మన ఆయన కొరకు ఏం చేయాలా సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త అని ప్రకటించాల సువార్త అంటే మంచి వార్త మంచి వార్త రక్షణకరమైన వార్త ఏసు గురించిన వార్త మంచి వార్త ఎప్పుడైతే ఏసు వార్త నీ హృదయంలోకి వస్తుందో నీ చెవులకు మంచి జరుగుతుంది రక్షణ పొందక ముందు మంచి లేకుండా అంత కష్టమే సమస్య కానీ ఏష్రో నమ్ముకున్నాక అంత సుఖం అంత సమాధానం కష్టాలు వస్తున్నాయి కష్టాల మీద విజయం పొందుతున్నాం లేకపోతే కష్టాలలో చిక్కపడుతున్నాం ఏ స్టోర్ నమ్మకపోతే కష్టాలను సిక్కపడుతాం ఏ స్టోర్ నమ్ముకుంటే కష్టాల నుంచి తప్పించుకుంటాం అటువంటి ఆలోచన ఇస్తుంట దేవుడు కష్టాల నుంచి తప్పించుకుంటే ఆలోచన ఇస్తుంటే దేవుడు కాబట్టి అటువంటి ఆద్యం దేవుడు ఇచ్చేది మీరందరూ ప్రతి ఒక్కరు మీ పిల్లలే కానీ పెద్దలే కాని అందరు కాని ఏ గురించి సాక్షాత్ చెప్పాలి ఇప్పుడు ఈ సిస్టర్ సాక్షాత్ విసిస్టర్ సాక్ష్యాం చెప్తుంది నాకు అర్థమవుతుంది అని మీ భాషలో కొంచెం తెలుగు కొంచెం హిందీ మిగుతుంది అండ్ భాష అర్థమవుతుంది అని ఏమి సాక్ష్యం చెప్తుందో తను కూడా ఏం సాక్ష్యం చెప్తుందో నాకు అర్థం అవుతుంది బానే మీ భాష కొంచెం కష్టమే కానీ ఆ పదాలు తెలుగు పదాలు అవన్నీ వినిపిస్తుంటే నాకు అర్థమవుతుంది అది ఒకతనం బైబుల్ ధ్యానం ఉన్న వాళ్ళు మాట్లాడినప్పుడు ఏ భాష అయినా అర్థమవుతా అది ఆత్మకు తెలిసి దేవుడు ఆత్మ వాటిని మనకి అర్థం చేసేటట్టు చేస్తా ఉంటాడు కాబట్టి మీరు ఏబడి సాక్ష్యం ఇస్తున్నారో అట్లా బయట పోయి ఇవ్వగలరా మేము లాస్ట్ త్రీ డేస్ అంతా ఇచ్చి వచ్చినాం సాక్షాలు అనేక ప్రాంతాల్లో సాక్ష్యాలు భాష రాణి భాష స్థలాల్లో కూడా మేము సాక్ష్యం ఇచ్చేస్తున్నాం దేవుని గురించి కొందరు మాకుండి భాష తర్జుమా చేస్తా ఉంటారు మేము తెలుగులో మాట్లాడుతుంటే కొందరు పలాని భాష ఒరియా భాషలు అట్లా మాట్లాడతారు కానీ మాకు హిందీ కూడా ఇచ్చుకునేసారి కాబట్టి కొంచెం వచ్చి రాని హిందీలో మేము మాట్లాడుతూ ఉంటాం లేకపోతే ఆ భాష మాకు రాకపోతే మా పక్కన ఇంకో బ్రదర్ ఉండి మేము తెలుగులో మాట్లాడుతుంటే ఆయన వాళ్ళ భాషలో సర్జమా చేస్తుంటాడు ఎక్స్ అయితే సాక్ష్యం అయితే ఇస్తున్నా నేత్ర ఎక్కడ వినగానే సాక్ష్యం గురించి కాబట్టి మనము ఆయనకు సాక్షిగా జీవించాలనేది ఈ ఆజ్ఞ యేసు ప్రభు జీవం దేవుడు యేసు ప్రభు తప్ప వేరొక దేవుడు లేడు ఆయన మన పాపం నిమిత్తం ఈ లోకంలోకి వచ్చాడు మనం మనమంతా నరకానికి పోవాల్సిన వాలం కానీ మనల్ని పాపం నుంచి నరకం నుంచి విడుదల కల్పించి ఆయన రాజ్యం కొరకు సిద్ధపరస్తుంది మనల్ని మనం ఈ సువార్త మనం ప్రకటించాలి ఉదాహరణకి చూడండి మీరంతా పరలోకానికి పోయి మీ స్నేహితులు నరకానికి పోతే మీకు సంతోషం ఉంటుందా పర్లోకంలో చెప్పండి మీరు పర్లోకానికి వెళ్తారు మీ క్లాస్ నరకంలో ఉంటే మీకు సంతోషం ఉంటుందా పర్లోకంలో పరలోకంలో ఉంటే సంతోషం ఉంటుంది ఎందుకంటే మీరు సువార్త చెప్పలే సువార్త చెప్పని వారికి అందరికీ పర్లోకంలో సంతోషం ఉండదు రక్షింపబడ్డ వాళ్ళందరూ పరలోకం పోతారు కాని నీ పక్కించి నరకానికి పోయి నువ్వు ఒక్కడి పరలోకంలో ఉంటే ఒక్కదాని పర్లోకంలో ఉంటే సంతోషం ఉంటదా ఉండదు నీతో పాటు పనిచేస్తున్న వాళ్ళు నరకానికి పోయి మీరు పరలోకంలో నీకు సంతోషం ఉంటదా కనిపిస్తుందంటే అక్కడి నుంచి అంతా నరకంలో ఎవరున్నారో అక్కడ నుంచి కనిపిస్తుంది అంట బైబుల్లో ఉంది వాక్యం మీ చూటాలు మీ పక్కింటి వాడు ఎదిరింటి వాడు కొరిగింటి వాడు మీ ఉద్యోగ స్థలంలో మీతో పాటు నరకంలో ఉండి నువ్వు ఒక్కడి పర్లోకంలో ఉంటే నీకు సంతోషం ఉంటదా చెప్పండి ఉండదు కదా ఎస్టీ పరిస్థితులు ఉండదు అయ్యో ఎంత తక్కువ నాకు మంచి టైం ఇచ్చాడు దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు అయినా గానీ నేను ఎవరికి కూడా యేసు చెప్పలేదే అని నీకు బహు దుఃఖమంటే ఏడుస్తావు నువ్వు పర్లోకం పోయి కూడా కాబట్టి తర్వాత పౌలు ఈ విషయాన్ని జ్ఞాపకం తీసుకున్నాడు అవును నేను యేసు ప్రభు గురించి సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ మీరు చదివింటారు కదా వాక్యం నేను క్రీస్తుని ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు చెప్పండి ఎవరైనా కానీ క్రీస్తుని ప్రకటించకపోతే వాళ్ళకి ఏం జరుగుతుంది నీకైనా గాని నాకైనా గాని ఏసు రఘుని నీ హృదయంలో దాచిపెట్టుకుంటే సరిపోదు క్రైస్తవులు అత చేస్తారు మనం యేసు ప్రభుత్వని అనేకులకు చూపించాలా అటువంటి క్రైస్తవులు లాగా అంటేనే అర్థమవుతుందా నీ బాధ్యత ఏంటి నువ్వు చెప్పాలనే యేసు త్రివందల దేవుడు అని ప్రేమతో చెప్పాలా వేరే వాళ్ళ గురించి వేరే దేవుళ్ళ గురించి దేవతల గురించి చెప్పచ్చు ఏం మాట్లాడదు కేవలం యేసు ప్రభు య ప్రేమ గురించి చెప్పాలా మనం అప్పుడు ప్రభుకరిస్తారు మనుషులు తర్వాత నీ మర్యాద నీ నీ ప్రవర్తనలో మార్పులు రావాలా నీలో కఠిన నాశనం ఉండద్దు కోపముండదు ద్వేషం ఉండద్దు పగ ఉండద్దు పుళ్ళు కుట్ర ఎటువంటి భేదములు ఉండదు ఎటువంటి అటువంటి దేవునికి విరుద్ధమైన గుణగణాలు మీలో ఉండదు ప్రతి ఒక్కరిని ప్రేమించాలా ప్రతి ఒక్కరిని క్షమించాలా ప్రతి ఒక్కరిని క్షమించాలా మీ పక్కింటి వాడిని ఎదిరింటి వాడిని ప్రతి ఒక్కరిని ఉద్యోగ స్థలంలో ప్రతి ఒక్కరిని క్షమించాలా క్షమించే హృదయం లేకపోతే మట్టుకు నీ ప్రార్థన ఒక్కటి కూడా దేవుడు వినడు అసాధ్యం తర్వాత నీలో ఎటువంటి పాపమున్నా నీ ప్రార్థనకి జవాబు రాదు కాబట్టి పాపం నుంచి దూరంగా పాపం ని అసహించుకోవాలా దొంగతనము చెడుతనములు ఇటువంటి ఉండదు చెడు తలంపులు చెడు చూపులు అన్ని బంద్ ప్రభు నమ్ముకున్నాక పరిశుద్ధంగా జీవించాలా ఆయన కొరకు సాక్షి జీవించాలా ధైర్యంగా చెప్పాల ప్రభు యొక్క రక్షణ సందేశాన్ని అట్లా ఉంటేనే సంఘము అభివృద్ధి చెందుతుంది బైబుల్ అంతా అదే స్టోరీ కృత నిబంధనలో అన్ని అవే కేసెస్ చూస్తాం మనం అపోసుకుల కార్యం మొదలుకొని చివరి పత్రిక వరకు పౌన్ రాష్ట్ర పిలమూలు పత్రిక యూద పత్రిక వరకు అదే చూస్తూ ఉంటాం మనం నీ ప్రవర్తన ద్వారా నీ నడవడి ద్వారా మనుషులు ప్రభుని స్వీకరిస్తా ఉంటాం ఎందుకంటే ఈ వాక్యము ఎంత మంచి వాక్యమో నీ ప్రవర్తన కూడా అంతే మంచి ప్రవర్తన అంటే ఈ వాక్యము నీ ప్రవర్తనను మార్చేస్తుంది నీ గుణాన్ని మార్చేస్తుంది చదివినప్పుడు పరిశుద్ధంగా జీవించాలంటే పరిశుద్ధంగా జీవించాలంటే అపవిత్రతని అసహించుకోవాలంటే అసహించుకోవాలంటే దొంగతనం చేయద్దు అబద్ధాలు చెప్పద్దు అంటే చెప్పద్దు అంతే ఈ వాక్యం అట్లా మారుస్తుంది అన్నట్టు కానీ వేరే మతాలు అట్లా ఉండవు అవి అన్నిటినీ సపోర్ట్ చేస్తారు తప్పిదం సపోర్ట్ చేస్తాయి పాపం సపోర్ట్ చేస్తాయి వేరే మరత గ్రంథాలు కానీ బైబుల్ అమ్మకి అట్లా లేదు అందుకే ఇది స్టాండర్డ్ పర్ఫెక్ట్ అన్నట్టు వాక్యం దాని ప్రకారంగా జీవించడం అందుకే ఈ లోకానికి ఇష్టం ఉండదు దేవుని వాక్యం అంటే ఈ లోకానికి క్రైస్తవులు ఇష్టం ఉండదు ఎందుకంటే వీళ్ళు కరెక్ట్ గా తెలుస్తారు లంచం దిస్కోర్ రిశ్వత్ దిస్కోర్ మోసం చెయ్యరు వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనమంటే ఇష్టం ఉండదు వాళ్ళు చీకట్లో ఉన్నారు మనం వెలుగులో ఉన్నారు అందుకు మనమంటే ఇష్టం ఉండదు అర్థమవుతుందా కాబట్టిలో ఉన్నప్పుడు మీ వెలుగుని మీ కూడా పంచాలా కదా ప్రతి ఒక్కరు ఇప్పుడు లోకం అంతా చీకట్లుంది నీ దగ్గరనే వెలుగు నువ్వేం చేస్తావు నీ వెలుగు నింటనే దాచిపెట్టుకుంటావా వెలుగుని బయటికి తీసుకొస్తే అందరు చూపించాలా అదే బైబుల్ వాక్యం చెప్తుంది మీ వెలుగు సకల జిల్లలకు ప్రసరింపజేయాలి ప్రకటింపజెయాల ప్రకటించినప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగు వస్తుంది అట్లా ఉంచి కొరకు నువ్వు మంచి సాక్షిగా జీవించగలవు కాబట్టి మనం తీర్మానించుకోవాలి ఈరోజు నుంచి ఈరోజు సండే ఓ కేవలం ఒక సండే దేవుని మనం సూచించాడు ప్రతిరోజు సూచిస్తాం కానీ బయటికి వెళ్ళిపోయినాక ధైర్యంగా ఏసు ప్రభు గురించి ప్రకటించగలవా మేము ఎక్కడ నుంచి వచ్చినాం హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చినాం ఏసు ప్రభు గురించి ధైర్యంగా ప్రకటించడానికి భయం ఉంటుందా లేదా ఉండాలా లేదా భయం చక్కగా భయం ఉంటది కదా ఎన్నెన్నో వింటాం ఓ ఈ ఏరియా ఆ ఏరియా అని చెప్తా ఇది చాలా డేంజర్ ఏరియా అని చెప్తా ఉంటారు మేమైతే వచ్చేస్తాం వచ్చేస్తున్నాం మూడు రోజులు ఇక్కడ ఉన్నాం అయిపోయింది కూడా ఇంకా హైదరాబాద్ వెళ్లిపోతున్నాం నెక్స్ట్ మంత్ ఇంకొక స్టేట్ వెళ్తాం బహుశా ఒరియా ఒరిసా బార్డర్కి వెళ్తాం మేము తెలియదు ఎక్కడ నడిపిస్తే ఎవ్రీ మంత్ త్రీ డేస్ పంపిస్తే అక్కడ వెళ్ళిపోతున్నాం మేము పోయి అందరికి మందులు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఏ రోగం ఉన్నా వాళ్ళకి మందులు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం వాళ్ళకి ప్రార్థనలు చేసి మేము రక్షణ పొందితే వారికి ప్రార్థనలు చేసి వస్తున్నాం ఎవరికైనా రోగి ఉంటే అనారోగ్యం బ్రెడ్ బిడెన్ ఉంటే వాళ్ళకి పోయి ప్రార్థన చేసి దేవుడు అటువంటి గిఫ్ట్స్ ఇచ్చాడు హీలింగ్ గిఫ్ట్స్ ఇచ్చింది స్వతంత వరం కొంతమందికి మా గ్రూప్ మేము పోయి అనే మంది ప్రార్థనలు తీసుకుంటే మంచు లేర్మానించుకున్నాం పోవడానికి ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇంకెక్కడ తీసుకెళ్ళిన దేవుడు మేము పోతాం పోయి ఆయన గురించి సాక్ష్యం ప్రకటిస్తా ఉంటాం మాకేం కాదు మీ సంవత్సరాలు థర్టీ ఇయర్స్ థర్టీ టూ ఇయర్స్ థర్టీ టూ ఇయర్స్ మూడు చర్చలు కట్టినా నేను కట్టి ఒక్క చెప్పేసి వచ్చేసిన దేనికి అటాచ్మెంట్ సువార్త పనిచేసుకుంటా వెళ్ళిపోవాలా అనేక ప్రకృతి ప్రకటించాలా ధైర్యంగా రకరకాల సంఘాలకు పోయి ప్రకటిస్తూ ఉంటారు అంతపరచాలా మన సేవ జీవితం దానికి సంబంధించి కాబట్టి మీరు అందరూ సర్వలోకానికి వెళ్లి సర్వశికి సువార్త ప్రకటించాలా ఫస్ట్ పాయింట్ రెండవ పాయింట్ ప్రకటించకపోతే మీకందరికీ శ్రమ క్రిస్టియన్స్ ఎందుకు శ్రమలైతుంది తిరచు క్రిస్టియన్స్ ఎందుకు శ్రమ లోకంలా ఇప్పుడు అర్థమైందా సీక్రెట్ వాళ్ళు సువార్త చెప్పారు చర్చలో కూర్చొని వర్షిప్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు అన్నం తిని పండుకుంటారు మండే నుంచి సాటర్డే వరకు యధావిధి పని ప్రకటించారు పాత్రమ వాళ్ళకుంటే శ్రమలు కానీ ప్రతి శ్రమ నుంచి దేవుడు తప్పిస్తున్నాడు మీకు ఎట్లా తప్పించుకో కూడా తెలియదు అన్న శ్రమ వస్తే ఎందుకు మీరు ఆ శ్రమలకు పోలేదు కాబట్టి కాబట్టి మనం ఈ శ్రమలని రుచి చూస్తున్నాం కానీ మార్గం దేవుడు చూపిస్తున్న శ్రమల నుంచి మీరు ప్రకటించకపోతే మటుకు మీకు ఎంతగా కష్టం పరలోకం పైన కూడా మీకు సంతోషం ఆ విషయం నేను చూపిస్తున్నా తర్వాత ఇంకొక విషయం ఉంది ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయంలో ఉంది నేను అవన్నీ మీకు చూపించండి మీరు తర్వాత చదువుకోండి ప్రకటన గ్రంథము ఇరవై అధ్యాయంలో ఏముందంటే పరలోకంలో పోయినాక కూడా మీరు యేసు దగ్గర పోలేరంట ఉంది వాక్యం నువ్వు ఎంత వర్షిప్ చేసినా ఎంత థ్యాంక్స్ చెప్పినా ఎంత ప్రార్థనలు చేసుకుని ఎంత వాక్యం చదివినా పర్లోకంలోకి పోయినాక మందిరంలోకి నువ్వు అడుగు పెట్టలేవంట మందిరం లోపల ఏసు ఒక్కడే ఉంటాడు వెలుగు గొరపిల్ల వెలుగు ఆ మందిరానికి పన్నెండు గేట్స్ ఉంటాయి పన్నెండు డోర్స్ ఒక్కొక్క డోర్ దగ్గర ఇద్దరు ఏంజిల్స్ నిలబడతారు చూసారు కత్తులు పట్టుకొని అగ్ని కర్గాలుంటాయి ఎవరిని లోపలికి రానియరు ఒక చిన్న గుంపే అందులోకి వెళ్తా ఉంటది బయటకు వస్తా ఉంటది వెళ్తా ఉంటది బయటకు వస్తుంది ఈ చిన్న గుంపు తెలుసా వాళ్ళు ఈ చిన్న గుంపు ఎవరో తెలుసా మందిరం వెలుగు వస్తుంటది టువల్ గేట్స్ మందిరానికి ఒక్కొక్క గేట్ల నుంచి వెలుగు బయటకు వస్తుంటది ఒక్కొక్క గేట్ దగ్గర టువల్ టువెల్ టూ టూ ఏంజిల్స్ నిలబడుతుంది కప్ అంటే ట్వంటీ ఫోర్ ఏంజిల్స్ పడుతుంది చుట్టూ లోపల గొర్రెల్లా ఉంది అయితే యేసులో ఉన్నాడు వెలుగు అందులో నుంచి వెలుగు కొన్ని కిలోమీటర్ల దూరంలో పోతుందంట వెలుగు ఆ గేట్ అర్థమైంది చెప్పాడు ఇప్పుడు బయట అంతా చీకొస్తుంది ఈ చర్చ్ లైట్ చేసేటే ఈ లైట్ బయటికి పోతుంది లేదా అట్లా కొన్ని కిలోమీటర్ల దూరంలో లైట్ పోతుందంట అయితే క్రిస్టియన్స్ అందరూ ఆ లైట్ లో ఉన్నారంట బయట అర్థమైందా నేను చెప్పే మాట నేను ఇంటి పిల్లలకు చదవండి అంత బయట నిలబడి ఉన్నారు అక్కడ తిరుగుతానట వెలుగులో కానీ లోపలికి రాలేకపోతుంది ఎందుకంటే దూతలు అడ్డంకున్నారట ఒక చిన్న గుంపే లోపలికి పోతున్నారంట వస్తున్నారట చెప్పండి ఏసుప్రభుని డైరెక్ట్ గా కలుసుకుంటే యోగ్యత ఒక చిన్న గుంపుకే ఉంది లక్షల మంది ఉన్నాం బయటనే ఉండిపోతున్నాం టెంపుల్ బయట పర్లోకంలో ఉన్న న్యూ పరమ యరుసలిం దాని వెలుగులో బయట తిరుగుతున్నారు అందరు గానీ ఒక చిన్న గుంపే లోపలికి పోతుంది బయట వస్తుంది మీరు చెప్పండి మీరు ఆ గుంపులు ఉండగలరా బయటనే ఉంటారా దేవ మిమ్మల్ని లోపలికి రాణిస్తారా లేదా మీరు ఆన్సర్ చేయండి దాన్ని జవాబు ఇవ్వండి నేను ఇప్పుడు వస్తున్నా గేట్ దగ్గర గేట్ నెంబర్ వన్ దగ్గర ఇవ్వడా దూసలు ఎందరుద్దరు కత్తులు అడ్డం లోపలికి పోగలవా ఖర్చులు తీస్తే లోగలవు మరి నీకు చెప్పు నీకు ఖర్చులు అర్థం పెడతారా తీసేస్తారా మీరు ఆన్సర్ ఇవ్వండి నాకు తెలుసు ఆన్సర్ ఇవ్వాలా మీరు ఆన్సర్ ఇవ్వాలా ఎందుకంటే మీకు మంచి చర్చ ఇచ్చింది దేవుడు పాక్ సర్ గారిని మంచి పబ్లిక్ మీటింగ్స్ అవన్నీ చేసుకుంటారు మీకు వాక్యం బాగా తెలుసు మనకి జవాబు ఇవ్వాలి కదా అంత అయిపోయినాక ఈ లోకం మొత్తం ముగిచ్చినాక దేవుడు సరిహద్దు పోయినప్పుడు నేను లోపలికి రానీయకపోతే నీ పరిస్థితి చెప్పాలనుకుంటున్నా కేవలం రక్షణ పొంది బాప్ చర్చికి వచ్చి వెళ్లిపోయే వాళ్ళు బయటనే ఉంటారు వెలుగులో తిరుగుతూ ఉంటారు గానీ గొర్రె పిల్లల దగ్గర పోయి ఏ సురవని కంగోలించుకోవాలా లోపలి రాణిస్తారా ఎందుకు రానియో తెతా చాలా క్లియర్గా ఉంది అక్కడ काम आप तो, तो, तो, तो प्रभु की इच्छा की तरह से चल रहे कौन सा काम प्रभु का पूरा काम करना पूरा क्या है उसके बारे में बात करने आया मैं इतना दूर वो प्रभु का काम क्या है वो वो क्या काम है वो जो आप नहीं कर सकते अभी तक इसलिए मैं प्रश्न कर रहा हूँ अपनों से आप अप अंदर जा सकते या बाहर करते लाखों लोग बाहर करते करते లక్షల మంది గేట్ బయటనే ఉంటారంట కానీ చిన్న గుంపు లోపలికి వెళ్తారు దూతలు ఆఫీసులు లేరు వాళ్ళు పోనీస్తారు లోపలికి వీళ్ళు బయటకు వస్తున్నారు మాట్లాడుతున్నారు బయటకు వస్తున్నారు లేసు మాట్లాడుతున్నారు ఆ గుంపులో లేరు బయట ఉన్న తెలుసా ఆ బ్రదర్ చెప్పినట్లు మీరు ఏసు పని చెయ్యలేదు ఈ మీరు ఏసు సువార్త ప్రకటించలే ఎవరికి అర్థమైతుందా యేసు రవ్ గురించి ఈ దేశానికి రెండు వేల సంవత్సరాల కైతేనే సువార్త వచ్చింది మీకు తెలుసా యేసు యొక్క శిష్యుడు తోమ మీరేమంటారు మీ భాషరా తోమని రెండు వేల సంవత్సరాలు అయితే శిష్యుడి లోకం ఈ దేశానికి వచ్చి ఇండియాకి వచ్చి ఫస్ట్ సువార్త తోమ ప్రకటించింది ఈ దేశానికి అంటే టూ ఇయర్స్ నుంచి ఉంది ఏసు దేశంలో అయినా కానీ ఎందుకు మనుషులు స్వీకరించలేదు తెలుసా ఎంతమంది క్రైస్తవులు దేశంలో రెండు శాతమే టూ పాయింట్ ఇండియన్ లో రెండు శాతమే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంతే రెండున్నర శాతమే క్రైస్తవులున్నారు తక్కిన వాళ్ళందరూ ఈ టూ సువార్త చెప్తే ఈ దేశము రెండు వేల సంవత్సరాలు చిట్టనే ఉంటదా కదా ఎప్పుడు ఏద్దపడాలి కదా కానీ సిద్ధపడదు ఎందుకు తెలుసా ఈ టూ పాయింట్ లో టూ లోపలే కూర్చున్నారు చర్చ్ లోపల ఆ పాయింట్ ఫైవ్ పర్సెంట్ బయట కూర్చున్నారు నేను చెప్పాడు దీనికి అర్థమవుతుంది అనుకుంటున్నా పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్రజలే బయటపై పనిచేసేస్తున్నారు ఇప్పుడు పాస్టర్స్ లాగా మా మేం బయటికి పోయి అనేకల సువార్త ప్రకటిస్తాం మా బాధ్యత కూడా సేవ చేస్తుంది నేను ఇక్కడ సేవ చేస్తున్నా ఇంకెక్కడ సేవ చేస్తుంది హైదరాబాద్ లో ఇంకర్థం అవుతుంది చెప్పారు చెయ్యాల మనం నువ్వు సువార్త పనిచేసి ప్రభు చెంతకి ప్రజలు నడిపించకపోతే నువ్వు ఆ రోజు ఏశ్వేవి పోయి ఏం మాట్లాడతావుసోత్ ఏం సంభాషిస్తావు చెప్పండి మీరు ఏం పోయి మాట్లాడతారు లోపల దేవుడు నీకు ఎంట్రీ లేదు నీకు పాక్ లేదు నువ్వు పర్లోకంలో ఉన్నావు కరెక్టే బయటనే ఉంటావు కానీ లోపలికి రావాలంటే ఏం పోయి మాట్లాడతావు ఏ ప్రవర్తన్ నేను ఏం చేస్తాయి లోకంలో పోయి మాట్లాడగలవా ప్రభు నేను ఈ పని చేసిన ఆ పని చేసిన ఈ పని చేసిన ఆ పని చేసిన అని చెప్పగలవా లోపల చెప్తావా నేను రక్షణ పొందిన నేను బాగా చదువుకున్నా నేను మంచి ఉద్యోగం చేసుకున్నా మంచి పెళ్లి చేసుకున్నా పిల్లల్ని బాగా పెంచిన అవి చెప్తావా పోయి లోపల అవి చెప్పావు కదా అది రొటీన్ అది ఎవరైనా చేస్తున్నారు వేరే వాళ్ళు కూడా చేస్తారు కదా వాళ్ళు చదువుకుంటారు ఉద్యోగాలు సంపాదించుకుంటారు పెళ్లి చేసుకుంటారు పిల్లలు ఉంటారు వాళ్ళకి పిల్లల్ని చదివిస్తారు వాళ్ళు కూడా చేస్తారు నీటి వాళ్ళకి తేడా లేదు కదా నువ్వు ప్రభుత్వం నడిపించినవా ఎంత మందిని ప్రభుత్వ నడిపించినవు నేనైతే కొన్ని హండ్రెడ్ నంబర్ లెక్క పెట్టింది కానీ ఆఫ్ పీపుల్ ని ప్రభుత్వం నడిపించిన కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ పాస్టర్స్ తయారు చేస్తున్నాను ఒకేసారి త్రీ హండ్రెడ్ పాస్ ట్రైన్ చేసుకున్నా నేను నా సేవలో వాళ్ళంతా ఎక్కడెక్కడో సేవ చేస్తారు ప్రపంచంలో ఇంకా నేను కంటిన్యూ చేస్తున్నా లాస్ట్ థర్టీ టూ ఇయర్స్ ఒకటే చర్చ్ ఇండిపిన అనుకో నేను చేయలేను నా పని అందుకు చర్చ్ నుంచి బయటకు వచ్చి ఇటు సువార్త పనిచేస్తున్నా రకరకాల ప్రాంతాలు పోయి ఇప్పుడు మీ ప్రాంతానికి ఎందుకు వచ్చినా అక్కడే హైదరాబాద్ లో నుంచి నేను వచ్చేవాడినా కాబట్టి ఈ వాక్యము మీతో పంచుకోవాలనేసి నేను ఇంత దూరం వస్తున్నాను కాబట్టి మీకు ఒక విషయం నేను చెప్పాలా దేవుని యొక్క చిత్తం ఏదైనా గ్రహించాల ఫస్ట్ నీ లైఫ్ లో దేవుని చిత్తం అడగాల ప్రవ్వా నా జీవితంలో నీ చిత్తం ఏంది ప్రవ్వా నేను ఎట్లా చేయాలా ఎట్లా జీవించాలా ఏం పని చేయాలా ఎట్లా సేవ చేయాలా ఎట్లా సువార్త ప్రకటించాలా నాకు భయం ప్రభు నాకు భాషరాజు ప్రవ్వా నాకు సిగ్గు ప్రభు నేను ధైర్యంగా చెప్పలేను ప్రవ్వా బైబుల్లో ఏముందో నాకు తెలియదు ప్రవ్వా అని ప్రశ్నిస్తారు మనుషులు నువ్వు ప్రార్థన చేయాలి ప్రవ్వా నాకు ఇష్టం ఉంది కానీ ఎట్ట నాకు తెలియదు నువ్వు చెప్పు ప్రవ్వా అంటే నేర్చుడు చిన్న చిన్నగా కొంచెం కొంచెం కొంచెం కొంచెం నేర్పుస్తాడు కొంతకాలానికి నువ్వు ఎక్స్పర్ట్ లాగా తయారవుతావు ఒక సేవకులాగా తయారవుతావు ఒక సేవకురా తయారైతుంది నువ్వు స్టార్ట్ అయికపోతే నువ్వు ఎట్లా తయారు స్టార్ట్ చేయాల దేవుని సందేశాన్ని అన్నింటిలోకి ప్రకటించడం నేర్చుకోవాలా ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను చూడండి దేవుడు ప్రతి సంఘానికి కొన్ని వరాలు ఇస్తున్నాడు ఆ వరాలను మీరు పాటించాలా అప్పుడే మీ మీరు సాక్షిగా జీవించగలరు పైగా చర్చికి చాలా పవర్ ఇచ్చండి దేవుడు చాలా పవర్ ఇచ్చిండి అసలు మీ ఎదుట ఎటువంటి చీకటి సైతం నిలబడలేదు అంత పవర్ ఉంది ఇక్కడ కానీ మీ సెలవు ఎందుకంటే మీరు ఎప్పుడు టేస్ట్ పవర్ ఎంతో శక్తి ఉన్నది మీ చర్చ్ మీకు తెలియదు ఆ శక్తి ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా దాన్ని రుచి చూడలే మీరు రుచి చూపిస్తే ఈ సంఘము ఇటు ఉండకపోయారు ఇంకా పెద్దగా విస్తరించడు చాలా పెద్ద సంఘం మీరు మీరు ప్రతి ఒక్కరు ఇప్పుడు మీరు థర్టీ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మాన్ని రక్షిస్తే తీసుకొని వస్తే మంది అవుతుంది చర్చ్ మంది మారి ఇంకొకరి తీసుకొస్తే నూట ఇరవై మంది అవుతారు అట్లా కొన్ని వందల మంది నిండుతలు ఇచ్చారు మీరు చేయగలిగింద్రాన్ని సంవత్సరాలు చేయలేదు మీరు మీరు సువార్త ఎవరినైనా ప్రవశ్యత నడిపించేసు నమ్ముకో నీ జీవితం బాగా నీ కష్టాలు పోతాయి నీకు రక్షణ మార్గం వస్తాది జీవన సిద్ధపడతావు అని ఎవరికైనా చెప్పింద్రా ఎవరికైనా రోగం ఉంటే ఏసరో నమ్ముకో ఏ స్వస్థపరుస్తాడు అని వాళ్ళ ప్రార్థించినావు వాళ్ళు స్వస్థత వస్తే ఇక్కడికి అది ఏస్తాడు అని ఇక్కడికి వస్తారు ఇది నిండిపోతా ఉంటాయి జరిగిపోతాడు ఇది చర్చ్ ఫుల్ అయిపోతుండ చర్చ్ ఎక్స్పాన్స్ అయిపోతుంది ఇంకా స్ప్రెడ్ చేస్తా చర్చ్ మరి మీరు ఆ రీతిగా చేస్తారు కాబట్టి మీరు అక్కడనే ఉండిపోతున్నారు మీకు అర్థం కాబట్టి ఇప్పుడు తీర్మానించుకోండి దేవుడి దృష్టిలో చర్చ్ ఎట్లా ఉండాలా అనేది ఎఫ్ఎస్ఏ రాసిన పత్రిక పద నాలుగవ అధ్యాయంలో చూస్తున్నాం ఎఫ్ఎస్ఏ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయంలో దేవు చిత్తం చర్చ్ లో ప్రజలు లేక విశ్వాసులు ఏసు విశ్వాసం ఉంచిన వారు ఎట్లా జీవించాలనేది దేవుడు ఒక ప్రణాళిక చూడండి విభజన పత్రిక నాలుగో అధ్యాయము ఎవరైనా చదవండి పదకొండు వచ్చనం పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు సంపూర్ణ సంపూర్ణ చూడండి పరిశుద్ధులు అంటే రక్షింపడ్డవారు పరిశుద్ధులు సంపూర్ణగుటకు ఆయన అపోతులు గాను తొందరిని కొందరిని ప్రవక్తలుగాను తొందరిని కొందరిని సువార్కులు గాను కొందరిని మరి కొందరిని ఉపదేశకులు గాను నియమించడు నియమించడు నియమించడం అంటే ఏమంటారు చెప్పండి నియమ నియమించడం మీ భాషలో దయచేయుట తయారు చేయుట నియమించే అపాయింటింగ్ ఎవరు వాళ్ళు మొదటిది అస్తలు రెండవది ప్రవక్తలు మూడవది సువార్కులు ఐదవది ఉపదేశకులు అంటే టీచర్ ఐదు మందిని దేవుడు ఎన్నుకున్నాడు ఈ చర్చి లో ఈ చర్చిలో ఐదు మంది ఉన్నారు ఐదు రకాల గుంపులున్నాయి అపోస్తలు అంటే ఉదాహరణకి ఈ చర్చి స్థాపించిన వాళ్ళని అపోస్తలు అంటారు ఎందుకంటే వాళ్ళకి మొట్టమొదటి ఐడియా వచ్చింది చర్చి స్టార్ట్ చేయాలి ఇక్కడ సువార్త ప్రకటించాల వాళ్ళని అపోస్తలు అంటారు దాని తర్వాత ప్రవక్తలు భవిష్యత్తులో ఎటువంటి శ్రమలు రాబోతున్నాయి చర్చికి ఎట్ట సిద్ధపరచన్న చర్చి ముందుగానే హెచ్చరించిన ఎటువంటి శ్రమలు రాబోతున్నాయి కాబట్టి మీరు అందరు ఉండండి అని చెప్పేది ప్రవక్తలు మూడవది కాపరిలు ఇప్పుడు పాత్ర కాఫరి చర్చికి ఎటువంటి ఆహారం పెట్టాలా ఎటువంటి వాక్యం చెప్పాలా వారిని ఎట్లా బలపరచాలా వాళ్ళ కష్టాలలో వాళ్ళని ఎట్లా ఇవన్నీ కాపరి గొర్రెలను కాపరి ఎంత గొర్రెలకి ఎటువంటి ఆహారం పెట్టాల ఒక్క గొర్రెని తగ్గిపోయినా పరిగెత్తిపోతుంది కాపరి జీవన విధానం అది మూడవ వాడు కాపరి అంటే ఒక్క కాపరి కాదు ఎంతో మందిని కొందరి అక్కడ వాక్యం కొందరు ఒక్కడికంటే ఎక్కువ బట్ కొందరి అపోర్స్ని కొందరిని ప్రవక్తలని అంటే మీ సంఘంలో కొంతమంది ప్రవక్తలు ఉండాలా ఈ వాక్యం ప్రకారంగా దాని తర్వాత టాపర్లు మీ సంఘంలో కొంతమంది టాపర్లు ఉండాలా అంటే పాస్టర్స్ ఉండాలా ఒక్కరి కాదు అతనితో పాటు ఇంకా కొంతమంది ఉండాల పాస్టర్స్ తర్వాత మూడవది సువార్త చెప్పేటోళ్ళు అంటే బయటికి పోయి వాక్యం ప్రకటించి లోపలికి వచ్చేవాళ్ళు సువార్తరిగా బోధకులు లేక ఉపదేశతలు అంటే వాక్యాన్ని ఉపదేశించే అన్ని పాస్టర్ చేయలేడు ఎందుకంటే అలసిపోతాడు చరణ్ పర్మిట్ చేయదు పాస్టర్ టిక్ అయిపోతాడు జనమ చేస్త పాటర్ కాబట్టి ఐదు రకాల విశ్వాసులని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు ఇప్పుడు చెప్పండి ఈ ఐదు రకాల విశ్వాసాలు మీ చర్చ్ ఉంటే అది సంపూర్ణమైన చర్చ అని వచనం చెప్తుంది మొదటి పదకొండవ వచనం పరిశుద్ధులు పరిశుద్ధులు అంటే రక్షిపడ్డ వాళ్ళందరూ పరిశుద్ధులు సంపూర్ణ సంపూర్ణంగా తయారు కావాలా పర్ఫెక్ట్ పరిశుద్ధులు పర్ఫెక్ట్ కావాలా కావాలంటే ఏం చేయాలా ఫిలిస్త శరీరము క్షేమము మీకు క్షేమం సేఫ్టీ సెక్యూరిటీ మీ సంఘానికి క్షేమం కావాలా అభివృద్ధి కావాలా మీరు బాగా అభివృద్ధి పొందాలా ప్రతి విషయంలో వాక్యంలో అభివృద్ధి పొందాలా ఆరోగ్యంలో అభివృద్ధి పొందాలా ఆర్థికంగా అభివృద్ధి పొందాలా కుటుంబిక పరంగా అభివృద్ధి పొందాలా సాంఘిక పరంగా అభివృద్ధి పొందాలా అభివృద్ధి పొందట దేవుందాలంటే కొందరు అపస్తులు ఉండాలి చర్చిలో కొందరు ప్రవక్తలు ఉండాలా కొందరు కాపర్లు ఉండాలా కొందరు సువార్పికులు ఉండాలా కొందరు ఉపదేశకులుండాలా ఐదు మంది ఉన్నారా ఈ ఐదు మంది ఉంటేనే ఈ చర్చికి క్షేమము అభివృద్ధి ఈ సంఘానికి క్షేమము అభివృద్ధి కావాలా అంటే అభివృద్ధి అంటే ఈ చర్చ్ ఇంకా నిండిపోవాలా అన్ని విషయాలలో ఈ చర్చ్ మెంబర్స్ బాగా చదువుకుంటారు ఈ చర్చ్ మెంబర్స్ మంచి మంచి ఉద్యోగాలు ఉంటారు ఈ చర్చ్ మెంబర్స్ మంచి పేరు ప్రత్యాతలు తన ఈ ఏరియాలో ఈ చర్చ్ మెంబర్స్ అంటే మంచి మర్యాద ఇస్తారు మనుషులు మళ్ళీ అట్లా అభివృద్ధి పొందిందా మీ చర్చ్ అట్లా పొందాలంటే మటు మీరు ఈ ఐదు రకాల విశ్వాసు గుర్తించాలా మీ చర్చలో తర్వాత ఫాస్టర్ కి కూడా అది ఫాస్టర్ కూడా ఏం చేయాలంటే ఈ ఐదు రకాల మనుషులు ఎవరు ఈ చర్చిలో వాళ్ళని ఐడెంటిఫై చేసుకోవాలని ఎందుకంటే అన్ని నువ్వు చేయలేవు హెల్త్ పర్మిట్ చేయ కాబట్టి నీ హెల్త్ పర్మిట్ చేయదు కాబట్టి నువ్వేం చేయాలా నీ చర్చలో ఎవరున్నారో ప్రవ్వా ప్రార్థించాల ప్రవ్వా మా చర్చలో ఎవరెవరు ఉన్నారు ఎటువంటి పరిచర్యలు గుణగణం కలిగిన ఎవరున్నారు పరిచర్య ఎవరున్నారు ప్రవక్తల్లాగా ఈ సంఘంలో ఎవరున్నారు కాపరుల్లాగా ఎవరున్నారు బోధకుల్లాగా ఎవరున్నారు సువార్షికుల్లాగా ఉప ఉపదేశకుల్లాగా ఈ ఐదు మంది ఎవరు బ్రవ చూపించు అంటే దేవుడు తప్పక చూపిస్తాడు మీర ప్రార్థిస్తలేదు కాబట్టి మీకు చూపించలేదు దేవుడు అంతే తేడా అడగకపోతే మటుకు మీకు ఇవ్వరు ఏ విషయమైనా కానీ ప్రభా ఈ వాక్యం నాకు అర్థం కాస్త ప్రభావ నేను ఇది అర్థం చేసుకోవాలి ప్రభు అని ప్రార్థించే చిన్న ప్రార్థన ఆయన చూపిస్తండే ఈ వాక్యం ప్రతి విషయం ఇవన్నీ పరిచర్యలు చర్చ లో పరిచర్యలు ఐదు రకాల పరిచర్యలు ఈ ఐదు రకాల పరిచర్యలు లేకపోతే మటుకు ఉండదు మీ చర్చ క్షేమం ఉండదు మీ చర్చకి అభివృద్ధి ఉండదు నేను ఏమంటాం ప్రవచనం చెప్తున్నా అనుకోవచ్చు వాక్యం చేస్తున్నానుకోవచ్చు మీ చర్చకి అభివృద్ధి సంపూర్ణత పర్ఫెక్షన్ పర్ఫెక్ట్ చర్చ్ కావాలంటే మీకు ఈ ఐదు పరిచర్లు ఉండాలా మీరే ప్రార్థన చేసుకోండి ప్రవ్వా నా పరిచయం ఏంది నేను కేవలం సువార్త చెప్పేవాడినా నా పరిచయం కేవలం ప్రవచనం చెప్పేవాడినా నా పరిచయం ఏంది బైబుల్లోని వాక్యాలను అనేక చెప్పగలనా విశదీకరించగలనా కొంతమంది చూస్తాడు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు బైబిల్ పాస్కర్ కంటే కూడా బాగా చెప్పచ్చు కొంతమంది నేను చాలా చర్చ చూసిన మీరు కింద గానీ పాస్కర్ కంటే మీరు బాగా చెప్పగలచ్చు వార్గ్యం ఎందుకంటే మీకు అటువంటిది అప్పగించిన దేవుడు ఏ సుప్రవే ఇస్తుంది ఈ పరిచర్య మనుషులుగా అది ఇచ్చాడు సారీ నేను ఎక్స్ప్లెయిన్ పడి అదే ప్రార్థన చేస్తాను ప్రవ్వా ఈ చర్చికి ఎటువంటి పరిచర్య నేను చూపించారు దేవుడు ఏమి లేవో ఈ చర్చకి ఏమి లేదు ప్రవ్వా అని ప్రార్థిస్తే నాకు చూపిస్తారు నేను అది చెప్పేసి వెళ్ళిపోతా మీకు ఇది లేదు మీకు అది లేదని నా బాధ్యత అంతే కదా మీకు ఏముంది ఏమీ లేదు లేనివి మీకు చెప్పిపోతే మీరు ఉపాసన ఇస్తారో కష్టపడతారో ప్రార్థనలు చేస్తారో ప్రవ్వా మా సంఘంలో ఈ పరిచర్యలు తీసుకుంటారా ఈ ఐదు రకాల పరిచర్యలు సిస్టర్సే కావచ్చు బ్రదర్సే కావచ్చు ఎవరికన్నా ఇవ్వచ్చు దేవుడు దేవుడికి సిస్టర్స్ బ్రదర్స్ తేడా లేదు అర్థమవుతుందా చదువుకున్నవాడు చదువు అన్న తేడా లేదు దేవుడు చదువుకుంటే కొన్ని మంచి చదువుకుని విశ్వీకరించగలవు వాక్యం కానీ నువ్వు చదువుకున్నా చదువుకోకపోయినా నువ్వు మంచి సువార్తగా పనిచేయచ్చు హైదరాబాద్ హైదరాబాద్ దగ్గర మెదక్ మెదక్ ప్రాంతంలో ఒక సిస్టర్ నాకు బాగా పరిచింది ఆయన ఏం చదువుకోలే ఇలిటరేట్ అయితే ఆయన ఇంట్లో అందరి ఇళ్ళలో ఏమంటారు బ్రదర్ గిన్నెలు ఏమంటారు ఇక్కడ భాషలో గిన్నెలు గడువుతుంది అందరిలో పని మనిషి అందరు ఇందులోకి పన్ను గిన్నెలు అడుగుతుంది అయితే గిన్నెలుగా అడిగేట ఒకరోజు రాత్రి దేవుడు మాట్లాడినట్టే నెక్స్ట్ డే వచ్చి బాప్ తీసుకుంది దాని తర్వాత ఆమెకి చదువుకోనికి రాదు తెలుగు అక్షరాలు రావు బైబుల్ చదవడానికి రాదు త్రీ మంత్స్ అదే చర్చి లొచ్చి అక్కడ వాళ్ళతో నేర్చుకుంది తెలుగు చదవడం చదవడం నేర్చుకుని బైబుల్ చదవడము మెదక్ లో నాలుగు చర్చిలు ఒకటే కట్టింది ఒక సిస్టర్ నాలుగు కేసులు కట్టింది నన్ను ఇన్వైట్ చేసింది పబ్లిక్ మీటింగ్ అదా ఊహించుకోండి ఒక సిస్టర్ చదువు రాణి సిస్టర్ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి కష్టపడి బైబుల్ నేర్చుకుని ఒక మొత్తం మెదక్ జిల్లాలనే సువార్త ప్రకటించిన స్టార్ట్ చేసింది ఆమె చాలా మంది ఏమేమో చేసిన ఆయన గానీ గట్టికుంది ఆమెకి ఎన్నిసార్లు ప్రెగ్నెన్సీ పోయింది అపార్షన్ అయితే మూడు నాలుగు సార్లు ఆపరేషన్ అయితే ఆ సేవలో తిరుగుతుంటే కొట్టడంలో దాని తర్వాత కొంతకాలానికి డాక్టర్ చెప్పినట్టు ఇంకా పిల్లలు గారమ్మా త్రీ టైమ్స్ అపారేషన్స్ అయినాక పిల్లలు గారమ్మా డాక్టర్ అప్పుడు నా దగ్గరకు వచ్చి బాగా ఏడ్చింది అన్న ఇట్లా అయిపోయిందన్న నా పరిస్థితి అంటే ఇదేమి దేవుడు మీకు ఒక అమ్మాయిని ఇస్తాడు ఒక మంచి అమ్మాయిని వాళ్ళు దత్తాత్రి తీసుకున్నారు మీకు అర్థం వస్తుంది చెప్పే మాట దేవుడు మీకు పిల్లల్ని ఇస్తారంటే కేవలం మీరు గర్భం ధరించి ప్రసంగించిన అవసరం లేదు అనాథలని వారుంటే వాళ్ళని మీ దత్తారు దేవుడు అమ్మాయి నువ్వు రకంగా నడిపిస్తున్నావు అబ్బాయి నీ కుటుంబంలోకి వస్తే ఇప్పుడు అమ్మాయి చాలా పెద్దగా అయితే తల్లిదండ్రులు ఇద్దరు సేవ చేస్తారు ఇంకా ఇంకా సేవ చేస్తారు వాళ్ళు ఆశ్చర్యం అనిపిస్తుంటే ఒక స్త్రీ చదువురాని స్త్రీ అంత ప్రాంతంలో ఒక డిస్ట్రిక్ట్ మొత్తం సేవ చేస్తుందంటే కష్టం చాలే కదా ్రదర్స్ చేస్తుదర్స్ చేస్తలేదు నాకు తెలుసే కాడికి మీరు కూడా చేస్తలేరు నాకు తెలుసే కాదు చేస్తు మీరు అంత కానీ ఆమె ఆశ ఉండే నీకు కూడా అదే ఆశ ఉంటే దేవుడిని ఆశ తృప్తిపరుస్త ఆశ ఉంటే చాలు ప్రభ నాకు ఇష్టం ఉంది ప్రభా నేను కూడా ఎందుకంటే నేను మీకు అవన్నీ చెప్పేసిన వాద్యాన్ని పరిలోకంలో నువ్వు అడుగు పెట్టినాక మందిరంలోనికి పోవాలా పరమయనం లోపలికి పోవాలంటే మట్టు నువ్వు సేవ చెయ్యాలా యేసు ప్రభు వాక్యం ధైర్యంగా చెప్పడం నేర్చుకోవాలా సిగ్గుపడద్దు భయపడద్దు దేవుని యొక్క ఆత్మ పరశుద్ధాత్మ అని ఇందాక మాట్లాడుతున్నావు సాక్ష్యంలో పరశుద్ధాత్మ వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు అందుకే పరశుధాత్మగా కనిపెట్టుకోండి వర్షిప్ చేయండి ఇంట్లో కూర్చుంది హోలీ స్పిరిట్ దేవా మీ యొక్క పరిశుధాత్మ అభిషేకం నాకు దయచేయి ప్రభు అని ప్రార్థించండి మీ మీద పరశుధాత్మ వచ్చినప్పుడు మీకు ధైర్యం వస్తుంది మీరు కండ్లు కూసుకుంటే సైతాన్ శక్తులు కనిపిస్తాయి మీరు కండ్లు కూసుకుంటే దేవ దూతలు కనిపిస్తూ మీకు దేవుడు ఆ శక్తిని ఇస్తా మీరు ఎక్కడికి వెళ్ళబడితే సైతాన్ శక్తులు పరిగెత్తిపోతాయి మీరు ఎవరికి ప్రార్థన చేస్తే వారికి స్వస్థతలు జరుగుతూ ఉంటాయి అర్థమవుతుందా ఆ ఒక్క వాక్యాన్ని చూపించి ముగించేస్తాను నేను ఏం జరుగుతుందో చూడండి కొరిందాసిన మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయంలో అది ఒక చూపించేస్త ముగించేస్తా వాక్యాన్ని కొరింతలాల్సిన పత్రిక మొదటి పత్రిక పన్నెండవ అధ్యాయం దేవుడు తన బిడ్డలకి వరాలు ఇస్తారంట గిఫ్ట్ అంటే ఇంగ్లీష్ లో బర్త్డే కి గిఫ్ట్ ఇస్తారు కదా స్కూల్లో పండగకి వస్తే గిఫ్ట్ ఇస్తారు మీరు వరం వరం అంటారు కదా మీరు గిఫ్ట్ అంటారు ఏమంటారు గిఫ్ట్ గిఫ్ట్ అం కదా పిల్లలకి గిఫ్ట్ ఇస్తారు బర్త్డే వస్తే చాక్లెట్లు బొమ్మలు పుస్తకాలు మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు పుస్తకాలు ఇచ్చటం గిఫ్ట్ ఇప్పుడు తల్లిదండ్రులు గిఫ్ట్ ఇస్తున్నారు పుస్తకాలు మొబైల్ ఫోన్లు ఇస్తున్నారు ఇంకేం ఇస్తున్నారు చాక్లెట్లు ఇస్తున్నారు అవి ఇస్తున్నారు పుస్తకాలు ఇస్తే వాడికి పుస్తకం అంటే విరోధలు ఇస్తుంది పుస్తకం చదవాల స్టోరీ బుక్ చిన్న స్టోరీ బుక్ గిఫ్ట్ ఇస్తుంటూ బర్త్డే వాడు అలా ఎంతో విలువ అనేసి ఆ పుస్తకం తీసుకొని చదువుతా ఉంటాడు చిన్న పంచి వాడికి చదువు మీద ఇంట్రస్ట్ కానీ చిన్న పంచి వాడికి మొబైల్ ఫోన్ చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటారు వాడు మొబైల్ ఇస్తా ఉంటారు టైమ్ అంతా వేస్ట్ చేస్తారు అట్లా చదువుకుంటున్నారు పిల్లలు కాబట్టి దేవుడు తన సంఘానికి గిఫ్ట్ ఇస్తాడు ఉచితంగా ఫ్రీగా ఒకసారి చూడండి మొదటి కొంచెం రాసిన పత్రిక అధ్యాయము మూడవ వర్షం నుంచి మాట్లాడు మాట్లాడువాడు ఎవడు శాపగ్రస్తుంది చెప్పి చెప్పడు అని పరిశుద్ధాత్మ వలన తప్ప తప్ప ఎవడును ఎవడును చెప్పం ఇవ్వాలంటే మీకు పరిశుద్ధాత్మ అభిషేకం కూడా అవసరం అని చెప్తుంది వాక్యం ఎందుకంటే మీరు ధైర్యంగా నిలబడలేరు ఎక్కడైనా పోయి ధైర్యం మీకు పరిశుద్ధాత్మ సహాయం అవసరం ఓలీ స్పిరి నాకు సహాయం దయచే ప్రభు అని అడిగినప్పుడు యేసుప్రభు మీకు సాయం కూడా ఉండి నడిపిస్తా ఉంటాడు అని చెప్తుంది వాక్యం ఇప్పుడు చూడండి నాలుగవ వచ్చి చదువు నానా విధములుగా కృపావరములు నానా విధములుగా ఉన్నది ఉన్నది చూడండి కృపావరములు నానా విధములు అంటే రకరకాల గిఫ్ట్స్ ఇవి చర్చ్ మెంబర్ కి దేవుడిస్తాడు నీ కనుక్కోవాలా ఇప్పుడు నీకు ఏ గిఫ్ట్ ఉందో నీకు గెలిసా నీకు ఏ గిఫ్ట్ ఇచ్చిందో దేవుడు నీకు గెలిసా ఇంతవరకు ఇన్ని సంవత్సరం నుంచి దేవుడిని నమ్ముకున్నావు కదా నీకు ఏం గిఫ్ట్ ఉందో నీకు గెలుసా కదా లేకపోతే ఇప్పుడు కొన్నిసార్లు గిఫ్ట్స్ తీస్తారు పెండ్లీ వస్తాయి గిఫ్ట్స్ వస్తాయి చాలా ప్యాకెట్ గిఫ్ట్స్ అవన్నీ తీసుకొచ్చి మంచి కింద చాలా రోజుల తర్వాత అవన్నీ తీస్తావు బయటికి తీసి డబ్బా ఓపెన్ చేస్తే ఆయన ఇచ్చిందా ఈమె ఇచ్చిందా ఆయనే అప్పుడు వెతుకుతా ఉంటారు గిఫ్ట్ అరే ఎంత మంచి గిఫ్ట్ అని అప్పుడు వెతుకుతా చాలా రోజుల తర్వాత కానీ ఈ విషయం క్రైస్తవ జీవితంలో నేను చూస్తున్నాను నీకు గిఫ్ట్ ఏముందో నీకు తెలియదు ఎందుకంటే నువ్వు ఎప్పుడూ దాన్ని మంచి కింద పడేస్తున్నావు నీ గిఫ్ట్ దేవుడిని ఏం వరం ఇచ్చాడో నీకు తెలసలేదు నాన విధుల దేవుడు ఇచ్చాడు సంఘానికి కానీ దాన్ని నువ్వు గ్రహిస్తలేవు అందుకు ఈ సంఘము అభిరుద్ధులకు రావట్లేదు చెప్తారు దేవుడు చూడండి అవి ఏంటనగా కానీ ఆత్మ ఒక్కడే నాన విధుల వరం చూడండి తర్వాత మరియు మరియు పరిచారకులు నానా విధములుగా పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి ఉన్నది ఒక ఇందాక చూసినాం ఐదు రకాల పరిచర్యలు కదా ఎవరు చర్చకిచ్చండి ఐదు రకాల పరిచర్లు మొదటిది అపోజ్ల పరిచర్య రెండవది ప్రవక్తల పరిచర్య మూడవది కాపరిల పరిచర్య నాలుగవది సువార్పికుల పరిచర్య ఐదవది ఉపదేశకుల పరిచర్య ఆయుధ రకాల పరిచర్యలు దేవుడు సంఘానికి ఇచ్చాడు అయితే దేవుడి దేవుడు ఒక్కడే యేసుబ్రో ఒక్కడే కానీ ఐదు రకాల పరిచర్యలు నీదేం పరిచర్య నాదేం పరిచర్య నువ్వు తెలుసుకోవాలి ఇక్కడ ప్రతి చర్చ్ మెంబర్ ఇక్కడికి వచ్చే వాళ్ళందరు నీ పరిచర్య ఏంది నీ పరిచర్ ఏంది నీ పరిచర్ ఏంది నువ్వు తెలుసుకోవాల ప్రభా నాకేం పరిచర్ ఇచ్చినవు అడగకపోతే ఇవ్వడు దేవుడు చెప్పడు అర్థమవుతుందా యేసు చెప్పడు అడగకపోతే ఎప్పుడైతే మాలాగా ఊరవచ్చు చెప్పుకోకేం గిఫ్ట్స్ తెలుసా అని చెప్పి తెలియపరగడం బాధ్యత ఏం తెలుసా ఏంది ఆ వరం నాకు దేవుడు నా వరం ఏంది ప్రభు అని నాకు చూపించి అని అడగాల నువ్వు రూపకంగా దర్శనరీతి దేవుడు మాట్లాడతాడు వాక్య పరంగా దేవుడు మాట్లాడతారు నీ పాల నీ వరం పాలనిది ఆ వరాన్ని నువ్వు వాడుకున్నకో నువ్వు అప్పుడు సాక్ష్యంగా ఉంటావు నీ వరాన్ని నువ్వు వాడుకోకపోతే ఎప్పటికీ సాక్షిగా ఉంటావు పాటలు పాడేసి వెళ్ళిపోతాడు కానీ ఎప్పుడు పనికిరాదు వేస్ట్ అయిపోతుంది మంచి రాసి పెట్టుకున్నా వరాలు వాడుకోవాలి తెలుసుకోవాలా నాకు ఏ వరం ఇచ్చింది దేవుడు తెలుసుకోవాలా ప్రార్థన పూర్వకంగా దాని తర్వాత వాటిని ఏడో వచ్చిన చూడండి ఏడో వచ్చిన ప్రయోజనం కొరకు ప్రతి వాణికి ప్రతి వాణికి చూడండి ప్రతి వాణికి చర్చలో ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడు అంటే నీకు ఎటువంటి వరం ఉందో ఆ వరం బయటికి వస్తుంది ప్రత్యక్షత అంటే అర్థమది ఆత్మ వరం యొక్క ప్రత్యక్షత బయటకు వస్తుంది ప్రతి వాణికి కాదు ఇద్దరికే కాదు ముగ్గురికే కాదు ప్రతి ఒక్కరికి ఇక్కడ అది వాక్యం చెప్తుంది ఈ చర్చలో ప్రతి ఒక్కరికి దేవుడు వరం ఇచ్చాడు అది బయటికి వస్తుంది అంట ఈరోజు తెలుసుకో నేను ఓపెన్ చేస్తున్న ఆ వాక్యాన్ని మీ చర్చలో ఈరోజు నేను ఓపెన్ చేస్తున్నా మీరు ఎప్పుడు చదువుకున్నారో నాకు తెలియదు వాక్యం బట్ నేను మళ్ళీ ఓపెన్ చేసిన వాక్యం మీ చర్చలో ఇప్పుడు ఓపెన్ అయిపోయింది మీరు తెలుసుకోవాల నాకు ఏ వారు ఇచ్చిన దేవుడు ఒక్కొక్కరు ప్రతి ఒక్కరికను వాక్యం ప్రతి ఒక్కరికి నువ్వు ఎవరైనా కావచ్చు నువ్వు ఆ స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు వృద్ధుడు కావచ్చు యోనత్డు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు చదువుకున్న వాళ్ళు కావచ్చు చదువు హౌస్ వైఫ్ కావచ్చు ఇంటి దగ్గర ఉండే వాళ్ళు నువ్వు దేవుడు అవి ఏం చూడడు నువ్వు విశ్వాసిని అంటే దేవుడు చూస్తున్నాడు ఏంటి ప్రభుత్వ సొంత రక్షంగా స్వీకరించిన అదే చూస్తున్నాడు దేవుడిని నీకు వరాలు ఇస్తాడు ఇప్పుడు ఆ వరాలు నేను చూపించేసి వాక్యాన్ని ముగిస్తా మొదటిగా ఎనిమిదవ వచ్చిన ఒకరికి చూడండి ఎంతో మంది చర్చ్ మెంబర్స్ లో ఒకరికి చూడండి ఒకరికి ఆత్మ మూలంగా బుద్ధి వాక్యం బుద్ధి వాక్యం చెప్పే వరం బుద్ధి వాక్యం చెప్పే వరం ఒకరికి ఇస్తాను ఈ చర్చ ఎవరికి నాకు తెలియదు వరం నాకు తెలియదు మీకు తెలవాలా మీ ఫాస్తే తెలవాలా నాకైతే తెలియదు నేనైతే చూడలేదు ఈ చర్చ ఫస్ట్ టైం వస్తున్నా అర్థమవుతుందా ఎవరికి ఉందా బుద్ధి వాక్యం మళ్ళా చదవని ఇంటివనాక మీరు ఈ చర్చి లో ఒకరికి బుద్ధి వాక్యం అనే వరం ఇచ్చిందట నువ్వు చెప్తుంటే మనుషులకి మంచి గుది కలుపుదా ఎట్లా బ్రతకాల లోకంలో ఎట్లాంటి చదువులు చదువుకోవాలా పిల్లలు ఎట్లా పెంచుకోవాలా ఇవన్నీ బుద్ధికి సంబంధించి ఆ వరం ఉందా చర్చిలో ఎవరుకుందో తెలుసుకోండి రెండవది మరి ఒకరికి మరి ఒకరికి ఆత్మ ఆత్మను ఆత్మ జ్ఞానం జ్ఞానవాక్యం జ్ఞానం దేవుని జ్ఞానం జ్ఞానవాక్యం బైబుల్ వాక్యం చెందినప్పుడు ఈ వాక్యాన్ని ఎట్లా పాటించాలా ఈ వాక్యాన్ని ఎట్లా అనుభవపూర్వకంగా రుచి చూడాలనేది జ్ఞానవాక్యం ఒకరికి బుద్ధివాక్యం ఒకరికి జ్ఞానవాక్యం మరి ఒకరికి మరి ఒకరికి ఆత్మ వలనే విశ్వాసం విశ్వాసం అనే వరం విశ్వాసం అనే వరం మీకు అందరికీ వరం విశ్వాసం మీకు అందరికీందా వరం ఒకరికే అందరికొంది కదా వరం ఎంత మందికి బుద్ధి వాక్యం అనే వరం ఉంది ఎంత మందికి జ్ఞాన వాక్యం అనే వరం ఉంది చెక్ చేసుకోండి మీరు నేను వాటిని విశదీకరించాను మీకు తర్వాత ఫాస్టర్ గారు ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్ని ఏంటనేది చెప్ప టైం లేదా నెక్స్ట్ బ్రదర్ మరి ఒక మరి ఒకనికి మరి ఒకనికి ఆత్మ వలనే స్వస్తవరం స్వత్సపరచువరం ఈ చర్చలో ఎవరికి ఉంది స్వత్సపరశువరం చూసుకోండి నువ్వు ప్రార్థన చేస్తే రోగులు సత్తపరచబడతా ఉంటారు అవసరమో లేదా చాలా మందికి రోగాలు ఉన్నాయి మేము లాస్ట్ త్రీ డేస్ తిరిగిన్నాం కదా ఒక ప్లేస్ పోతే నాలుగు కిడ్నీ ఫెయిలియర్ కేసు చూసాను ఫాస్టర్ భార్యకి కిడ్నీ ఫెయిలియర్ అయింది ఆ చర్చలో ఇంకా ముగ్గురు కేసులు అంటే భార్య ఫాస్టర్ భార్యతో పాటు నాలుగు కేసులు కిడ్నీ ఫెయిర్ కేసు ఇప్పుడు చెప్పండి ఆ చర్చిలో స్వత ఎవర్కుందో ఎవరికి ఉందో వాళ్ళు ప్రార్థన చేస్తే కిడ్నీ ప్రాబ్లం సాల్వ్ కదా అనుమానమా విశ్వాసం లేదా వరం ఉందా లేదా బైబుల్ లా బైబుల్ లా ఉంటే చర్చిలు ఉండాలి కదా ఎందుకంటే బైబుల్ చదువుతున్నావు నీ హృదయంలో వాక్యం పోతే అది కార్యం జరగాల కాబట్టి స్వత రకరకాల స్వత వరాలు అక్కడ బైబుల్ లో చాలా స్వచ్ఛత వరం ఒకటే కాదు రకరకాల స్వచ్ఛత వరాలు ఉన్నాయంట కొందరు కేవలము క్యాన్సర్ రోగులనే స్వచ్ఛపరచచ్చు మరికొందరు కిడ్నీ ప్రాబ్లం మరికొందరు షుగర్ ప్రాబ్లం మరికొందరు మెంటల్ ప్రాబ్లమ్స్ సతపరచగలరు మరికొందరు హార్ట్ ప్రాబ్లం అట్లా ఉంది వాక్యం మీ చర్చలో అన్ని గిఫ్ట్స్ ఉండొచ్చు అన్ని వరాలు ఉండొచ్చు అని వాక్యం తర్వాత ఐదవది ఐదవదా ఆరవదా ఐదవది మరి ఒకరికి అద్భుతాలు ఎవరు చేసుకోండి తర్వాత మరి ఒకరికి ప్రవచన వరం ప్రవచన వరం రాబోయే ఎట్లు దేశం ఇండియా ఎటువంటి సమలు చూడబోతుంది మీ మీ స్టేట్ ఈ స్టేట్ లో ఎటువంటి సమలు ఉండబోతున్నాయి మీ రీజియన్ కొంటా ప్రాంతంలో ఎటువంటి శ్రమలుండవస్తున్నాయి మేము ఎట్లా రెడీ కావాలా ఎట్లా ఎదుర్కోవాలి వాటిని అని చెప్పే వరం ఉందంటే ఇక్కడ ఎవరికుందా తెలుసుకోండి ఏ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి ఆ వరం ఉంటే నువ్వు చెప్పొచ్చు నీ మొహం చూసి నీ సమస్యతో చెప్పే వరం నీ సమస్య నుంచి బయటికి రావాల చెప్పే వరం ప్రవచన వరం ఆ వరం మీలో ఎవరికొందా చెక్ చేసుకోండి తర్వాత లాస్ట్ కి మరి ఒకరికి మరి ఒకరికి ఆత్మ వివేచన ఆత్మ వివేచన ప్రతి ఆత్మ ఏసు వచ్చిందా సైతాన్ నుంచి వచ్చిందా తెలుసుకుంటే వివేచన వరం అది ఎవరు ఏసు బిడ్డలు ఎవరు సైతాన్ బిడ్డలు తెలుసుకోవాలా వరం ఇస్తాడు దేవుడు ఎవరికొంది సెట్ చేసుకోండి వరం చర్చలో తర్వాత లాస్ట్ మరి ఒకరికి మరి ఒకరికి నానా విధ భాషలంట అంటే దేవుడుతో మాట్లాడే భాషలు దేవుడితో మాట్లాడే భాషలు రకరకాల భాషలు ఈ లోకంలో ఉండే రకరకాల భాషలు నువ్వు ఉదాహరణకి ఇప్పుడు ఒరిసా పోయిన ఒరిసా భాష రాదు నీకు ఆ గిఫ్ట్ ఉంటే ఆ వరం ఉంటే నువ్వు ఒరియా భాషలో మాట్లాడగలవు నువ్వు తెలుగు పోయినవంత తెలుగు రాకున్నా అక్కడ తెలుగులో మాట్లాడగలవు ఆ వరం ఉంటే బయట దేశాల పోయినవంత ఇంగ్లాండ్ ఇంగ్లీష్ లో మాట్లాడగలవు ఆ వరం ఉంటే అదే రీతిగా దేవుడితో సంభాషించే భాష అది నీకు అర్థం కాదు కానీ దేవుడు మాట్లాడగలవు దేవుడుతో మాట్లాడగలవు నువ్వు ఆ భాష ఆ వరం ఇస్తారు అంటే నువ్వు దేవదూతలతో మాట్లాడచ్చు అని చెప్తున్నా వరం ప్రకారం నువ్వు దేవదూతలతో చూడగల నీ కళ్ళతో చూసి వాళ్ళతో మాట్లాడగలచ్చు అన్న వరం అని చెప్తున్నాడు మరి ఒకరికి భాషల అర్థం చెప్పు భాషల అర్థం చెప్పు వరం తర్జుమ భాషల అర్థం తర్జుమ చేసే వరం దేవుడు తన భాషలను కూడా నువ్వు అర్థం చేసుకుని చెప్పగలచ అంటే తొమ్మిది ఉన్నాయడా తొమ్మిది వరాలు ఉన్నాయి అక్కడ చెప్పండి తొమ్మిది రకాల విశ్వాన్ చర్చిలో ఎవరో తెలుసుకోవాలి ఈరోజు మీ బాధ్యత చూడండి నేను ఎవరో నాకు తెలుసుకోకుండానే ఎందుకు చనిపోవాలా దేవుల్లో ఏ స్ప్రభులో నేను ఎవరో నాకు ఎన్ని వారాలు ఇచ్చింది దేవుడు నాకు ఎటువంటి వరం తొమ్మిది వరాల్లో నేను ఎట్లా ఈ సంఘం క్షేమం కొరకు నేను వాటిని ఇవన్నీ సంగ శ్రీవంకు ఇచ్చాను చూడ వాక్యం ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పంచి వరాలు దేవుడు తన ఆత్మ మూలంగా తర్వాత జరుగుతాయి ఈ వరాలుంటే కార్యాలు జరుగుతాయి చర్చిలో చెప్పండి మరి ఇవి కావాలా లేదా మీకు ఇవి లేకపోతే చర్చ మనం చెప్పండి వాక్యం ఉంది చర్చకి ఇస్తానని వరాలు తర్వాత పరిచర్యలు ఐదు రకాల పరిచర్యలు తొమ్మిది రకాల వరాలు ఐదు తొమ్మిది లేక తొమ్మిది ఐదు తొమ్మిది వరాలు ఐదు పరిచర్యలు మీ చర్చలో లేకపోతే ఇది పర్ఫెక్ట్ చర్చ కాదని కదా మరి పర్ఫెక్ట్ కావాలా అందుకే పౌలు భక్తుడు అంటాడు సంపూర్ణ సాగిపోదాం పర్ఫెక్ట్ కావడానికి మనం ముందుకు వెళ్ళిపోదాం let us go on to perfection in english now let us go on to perfection man sampunna lagutaki saagi povala ee varalu etchov etchovala devu adigala prabhu nee chittam prakaranga naku ee varalu anugrahinchu nu naku ye parisari etchov chupinchu prabhu ee roju chindina pariksha chestha nee gurinchi saaksham panchukunta lekapothe natkrama nenu saaksham panchukopothe devu nee sanidhilona ne adugu pettaleni ekkada pettaga నీ పక్కింటి వాళ్ళతో ఎప్పుడు నువ్వు కొట్లాడుతుంది వాణి వాడిని నరకండిపోతే నువ్వు ఎట్లా అంచగలవు దుఃఖం ఉంటది అక్కడ కాబట్టి నువ్వు ప్రభునందు సంపూర్ణంగా తయారు కావాలంటే మటుకు నువ్వు ఈ ఐదు పరిచయాలలో ఏదో చూసుకోని నీకు ఏమి ఇచ్చింది చూసుకోవాలి ఈ రోజు నుంచి ప్రార్థించండి నాకు ఏ పరిచయం ఇచ్చు చూపించి ప్రవ్వ నేను దాన్ని పాటిస్తా ఈరోజు నుంచి పాటిస్తా ధైర్యంగా పాటిస్తా ఈ తొమ్మిది వరలలో నాకు ఏ వరం ఇష్ట చూపించు ప్రవ్వా నేను ప్రార్థన చేసి ఆ వరాన్ని ఇతరుల జీవితాలలో ఇతరుల భాగముల కొరకు వాడతా సంఘ క్షేమం కొరకు వాడతాను అన్న ప్రార్థన మీరు వచ్చి మరి అలా ప్రార్థన చేస్తామా కళ్ళు మూసుకోండి మీలో మీరు అడగండి దేవుడు ప్రవ్వా నాకు ఏ పరిచర్య ఇచ్చిన అపోస పరిచర్నా ప్రవక్త పరిచర్యనా కాపరి పరిచర్యనా సువార్థిక పరిచర్యనా ఉపదేశకుని పరిచర్యనాచర్యలు నాకు ఏ పరిచర్య ఇచ్చిన నాకు చూపించు ప్రవ్వా అన్న ప్రార్థన మీరు చర్చకి నాకు ఏ వరం ఇచ్చిన చూడాల ప్రవ్వాళ్ళు నాకు ఏ వరం లేకుంటే ఈ రోజు నుంచి నాకు ఇవ్వండి ప్రవ్వాన్న వరం నాకు ఇవ్వండి ప్రవ్వారికి బుద్ధి వాక్యం జ్ఞానవాక్యం విశ్వాసం మరి ప్రవచన వరం మరి ఒక్కరికి స్వత వరం ఆత్మల వివేచనసారంగా అనుగ్రహించి ప్రభా ఈ కుంటా ప్రాంతంలో ఏ వరము మిమ్మల్ని మహిమపరచాలా నాకు ఆ వరం అనుగ్రహించి ప్రభు నా పరిచర్య నా వరం నాకు అనుగ్రహించి ఈ సంఘాన్ని సంపూర్ణంగా తయారు చేయండి బాబా అన్న ప్రార్థన ఇంతకాలం నేను ఎవరికి సువార్త ప్రకటించలే ఇక మీద ప్రకటిస్తా అన్న ప్రార్థన నీకు అవసరం ఇవ్వచ్చు నేను సిగ్గుపడను నేను భయపడను ధైర్యంగా ఏసు నామాన్ని ప్రకటిస్తా అన్న ప్రార్థన మీ ఏజ్ అయిపోతుంది కాలం అయిపోతుంది ఏసు రాకుండా సమీపం గురించి సిద్ధపడండి ఒకళ్ళు ఇంకా నీ జీవితాన్ని ప్రభుత్వం సమర్పించుకోకపోతే సమర్పించుకోక నూతనంగా ప్రభ్వా నా పాపం క్షమించిన ప్రవ్వాడు నువ్వే నా ప్రభు నువ్వే నా రక్షకుడు నువ్వే నా రాజు నా భవిష్యత్తు ఆశ్రయించు ప్రవ్వా నేను సర్వ లోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటిస్తాను ప్రవ్వా అన్న ప్రార్థన నీకు అవసరం మీ వయసు దాటిపోతుంది ఇంకెంత కాలంకుంటామో తెలియదు సిద్ధపడండి కనీసం కొంతమందినైనా దేవుడి దండి అనేక చెప్పండి గురించి ధైర్యంగా పరిశుద్ధి మీకు వందనాలైనా ప్రభా ఈ సంఘానికి మీరు ఇచ్చిన ఉపదేశాన్ని ఈరోజు మేము గ్రహించగలిగిన ప్రభావా ఐదు రకాల పరిచర్యలు మీరు ఇచ్చినారు అవి ఎవరికి ఇచ్చినారో అవి చూసుకోవాలి ప్రేరేపించండి అదే రీతిగా తొమ్మిది వరాలు మీరు ఇచ్చినారు ఈ సంఘించిన గానా వారిని ప్రేరేపించండి ప్రభుత్ గారిని కూడా ఆశ్రయించండి ఈ పరిచర్య ఎవరు అహిన వారు ఈ పరిచర్య పొందుకున్న వాళ్ళు ఎవరు వారిని చూసిలాగన అతనికి ఆ యొక్క ఆకులయ గేత్రం ఇవ్వమని ప్రార్థిస్తున్నాం అది గ్రహించి వారిని ప్రోత్సాహించి ఆ వరలన్నీ ఈ చర్చ్ లోయపడండి ఈ సమృద్ధిగా అభివృద్ధి పొందేలాగా ఇది నిండి దొరకే ట్రిబుల్ మెషర్ నిండా ఆ రీతిగా అభివృద్ధి పరిచి సంపూర్ణంగా తయారు చేయండి ప్రతి ఒక్కరిని ముట్టండి స్వస్తపరచండి ప్రతి అనారోగ్యాన్ని కొట్టివేస్తున్నాం I speak life into every dead organ into these bodies, in the mighty name of Jesus Christ. Pravva, we will begin here unless we do it, if all we загad them,right we will be a prayer. If we have fixed the prayer into Germantle, why would we pass on to His friendlyetofore Bienvenidorafter? The sigge of Sacha Mahェyar could be used here in this teaching and the work we have had, కుటుంబం శాంతిస్తానం దీరందరినీ రాఘవస్థ పరచుకోవాలి ఏదో క్రీస్తు పరుషుద్ధ నామం రామేడం